జ్ఞాత జ్ఞేయము తెలుసుకునేవాడు తెలియబడేది మళ్ళీ స్థూలంగా చూస్తే అంతా భేదమే ఘటము తెలియబడేది నేను తెలుసుకునేవాడిని ఓకే ఇప్పుడు స్థూలంగా చూస్తే ఘటం వేరు నేను వేరు ఘటం సత్యం నేను సత్యం కానీ మీరు కొంచెం సూక్ష్మంగా మీరు ఆలోచించగలిగితే తెలియబడే ఘటము మీరు ఘటాకార వృత్తిని దర్శిస్తున్నారా ఘటాన్ని దర్శిస్తున్నారా ఘటాకార వృత్తినే దర్శిస్తారు మీరు ఘటాన్ని ఎన్నడూ దర్శించరు ఘటం నుంచి వచ్చిన కాంతి కిరణములు కంటి మీద పడే ఆప్టికల్ సిన్సేషన్లని మాత్రమే మీరు పెరిసీవ్ చేస్తారు ఘటాన్ని పెరిసీవ్ చేసే ప్రసక్తే లేదు మీరు ఘటాన్ని చూస్తున్నారా ఘటం మీద నుంచి వచ్చిన కాంతిని చూస్తున్నారా ఏం చూస్తున్నారండి ఇప్పుడు దీపం ఆఫ్ చేస్తుంది రూమ్లో చీకటి గదిలో ఉన్నారు అక్కడ ఘటం ఉంది ఆ ఘటాన్ని మీరు చూస్తున్నారా చూడలేదు ఘటం ఉందిగా ఎందుకు చూడలేదు ఉంది కదా చూడండి అంటే మీరు ఘటాన్ని ఎన్నడూ చూడరు దీపం వేశారు ఇప్పుడు దీపం వేయగానే ఘటాన్ని చూశానంటారు దీపం వేయగానే దీప కాంతిని చూస్తారా ఘటాన్ని చూస్తారా దీపకాంతిని చూస్తారా ఘటాన్ని చూసే పక్షంలో అంతకుముందు కూడా ఉంది ఘటం నువ్వు చూసిబడి ఉన్నావు చూడబడి ఘటమో ఉన్నది నువ్వెందుకు చూడలేదు దీపం వేసిన తర్వాతే ఘటాన్ని చూస్తున్నాను అంటే నువ్వు చూసేది ఘటం కాదు యూఆర్ సీన్ ద కాంతి ఆ కాంతి ఘటాకార పరిచ్ఛిన్నమైన కాంతిని చూస్తున్నారు ఆ కాంతిని బయట ఉన్న కాంతిని చూస్తున్నారా కంట్లో పడ్డ కాంతిని చూస్తున్నారా కంట్లో పడ్డ కాంతిని చూస్తున్నారా అంటే మీలో ప్రవేశించిన కాంతిని మీరు చూస్తున్నారు మీలో ప్రవేశించిన కాంతి కాంతిలాగా ఉందా లేకపోతే ఆ చైతన్యాంశగా మారిన తర్వాత చూస్తున్నారా సెన్సేషన్ కింద మారేక చూస్తున్నారా లేకపోతే జడమైన కాంతిలాగా ఇంకా ఉందా జడమైన కాంతిలా మిగిలి ఉండదు అది చైతన్యం యొక్క వివర్తం అయిపోతుంది సెన్సేషన్ రూపజ్ఞానం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రూపజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చైతన్యం నుంచి వచ్చింది ఆ రూపాన్ని తెలుసుకునే జ్ఞాత నేను అనే నేను ఎక్కడి నుంచి వచ్చింది చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి చైతన్యము యొక్క చిదంశము యొక్క వివర్తమే జ్ఞాత జ్ఞేయము కర్త క్రియ చైతన్యం యొక్క సదంశము ఏది కలదో దాని యొక్క వివర్తమే కర్త క్రియ క్రియా ఆరు క్రియమాణము కర్మ కర్త కర్మ చైతన్యము యొక్క సదంశము యొక్క చిద వివర్తము చిదంశము యొక్క వివర్తము జ్ఞాత జ్ఞేయము ఆనందాంశము యొక్క వివర్తము భోక్తా భోగ్యము ఇప్పుడు కర్త కర్మ జ్ఞాతా జ్ఞేయము భోక్తా భోగ్యము ఇంతకంటే జగత్ ఏమైనా ఉందా ఏమీ లేదు ఇదే జగత్తు కాబట్టి మొత్తం జగత్తంతా కూడా ఆ చైతన్యమునందు భాషించేటువంటి సినిమా వంటిది తప్ప ఇది వాస్తవము కాదు కాబట్టి ఆ చైతన్యం నుండి వివర్తరూపంగా ఈ ద్వంద్వాలు ప్రకాశిస్తున్నాయి భాషిస్తున్నాయి అని చెప్పడంలో తప్పేం మాయయ అంతేగాని అదే యథార్థం అంటే మాత్రం అంగీకారం కాదు కాబట్టి సత్ తత్వత ఏవ జన్మ నతు అథవా సతో విద్యమానస్వా వస్తున రజ్జ్వాదే సర్పాదివత్ మాయయా జన్మయ్యు తేది దృష్టాంతం యథా ఎలాగైతే ఇప్పుడు ఉన్న వస్తువు రజ్జువు ఉంది అది ఉన్న వస్తువు ఈ ఉన్న వస్తువు నుంచి అంటే సత్తు నుంచి సర్పం పుట్టింది సర్పాది జన్మ సో ఈ ఉన్న వస్తువు సర్పంగా పుట్టింది అంటే సర్పం పుట్టడం కాదు సర్పరూపం కనబడింది అంతే సర్పరూపము కనపడింది ఈ సర్పరూపము రజ్జువు నుంచి ఆవిర్భవించింది ఈ రజ్జువు నుంచి యథార్థంగానే సర్పరూపం ఆవిర్భవించిందా లేక మాయచేత సర్పరూపం ఉన్నట్టుగా కనపడిందా మాయచేత ఉన్నట్టు కనపడింది నదు తత్వత అదే కానీ యథార్థంగా ఆ రజ్జువులో ఏవేవో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవేమే వచ్చేసి పాలు పెరుగు అయిపోయినట్టుగా సర్పం అయిపోయింది అని చెప్పడానికి వీరలేదు మాయచేతను సర్పం పుట్టిందని అనాలి తప్ప యథార్థంగా పుట్టలేదు అదే దృష్టాంతం తథా అంటే అదేవిధంగా అగ్రాహ్య సతఏవ ఆత్మన రజ్జు సర్పవత్ జగద్రూపేణ మాయయా జన్మయ్య అదేవిధంగా ఇంద్రియగోచరము మనోగోచరము కానీ ఆత్మ పరమాత్మ మన అది ఆత్మ ఆత్మగానే ఉంటుంటే ఎలాగైతే రజ్జువు రజ్జువుగా ఉండగానే సర్పరూపాన్ని నిలబెట్టి భాషింపజేసిందో సర్పరూపం కనబడిందో అదేవిధంగా ఆత్మ ఆత్మగా ఉండగానే జగద్రూపంగా పుట్టింది యథార్థంగా కాదు మాయయా జన్మ విజీయతే ఇప్పుడు యథార్థంగా పుట్టిందంటే ఇంక ఆత్మ ఆత్మలా ఉండదు ఏదో అయిపోతుంది సత్తు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతే ఇంకది సత్తే కాదు ఇప్పుడు చూడండి ఆకాశం ఉన్నది ఆకాశము అపరిచ్ఛిన్నము లిమిట్ లేదు కానీ ఘటన తయారు చేసినప్పుడు అపరిచ్ఛిన్నమైన ఆకాశంలో పరిచ్ఛేదము వచ్చినట్టుగా అనిపిస్తుంది పరిచ్ఛిన్న ఆకాశం ఘటాకాశం పరిచ్ఛిన్న ఆకాశం కదా ఇప్పుడు అపరిచ్ఛిన్నమైన ఆకాశంలో మార్పు అంటే వికారము వచ్చి మీకు పరిచ్ఛిన్న ఘటాకాశం వచ్చిందా లేక అపరిచ్ఛిన్నమైన ఆకాశంలో అజ్ఞానం చేత పరిచ్ఛిన్న ఘటాకాశం వచ్చిందా అజ్ఞానం చేత వచ్చింది ఎందుకంటే ఘటాకాశం పరిచ్ఛిన్నం కానే కాదు ఘటం పరిచ్ఛిన్నం ఘటము యొక్క పరిచ్ఛిన్నత్వాన్ని ఘటాకాశం మీద ఆరోపించి అదిగో పరిచ్ఛిన్నమైన ఘటాకాశం వచ్చింది అన్నారు కాబట్టి అపరిచ్ఛిన్న ఆకాశము అపరిచ్ఛిన్నంగా ఉండగానే ఏ వికారములు లేకుండా పరిచ్ఛిన్న ఘటాకాశం ప్రకటమై ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి ఈ టేబుల్ మీద ఘట ఉందా లేదు ఘట నాస్తి ఘట అస్థి అన్న ఘట అస్థి అన్న ఘట అస్థి అన్నప్పుడు ఈ ఘట అస్థి జ్ఞానము ఆత్మ చైతన్యము ఉండగా కలిగిందా లేకుండానే కలిగిందా చైతన్యం ఉండగా కలిగింది ఇప్పుడు ఘట నాస్తి ఈ నాస్తి అనే జ్ఞానము చైతన్యం ఉండగా కలిగిందా లేకుండా కలిగిందా ఉండగా కలిగిందా కాబట్టి చైతన్యం యొక్క ఉనికిలో మార్పు ఏమీ లేదు ఆ చైతన్యం యొక్క సత్తయంలో ఒకప్పుడు ఘటహ అస్థి అనే జ్ఞానం కలుగుతుంది ఇంకోప్పుడు ఘటహ నాస్తి అనే జ్ఞానం కలుగుతుంది కాబట్టి జగత్తు అజ్ఞానం చేత కల్పితము తెలుసుకున్నప్పుడు కూడా జగత్తు నాస్తి యథార్థంగా లేదని తెలిసినప్పుడు కూడా ఆత్మ చైతన్యం అలాగే నిలిచి ఉంటుంది అహమస్మి అహం బ్రహ్మాస్మి ఆ విధంగానే నిలిచి ఉంటుంది అంటే అర్థం ఏమిటి రజ్జువు గానే ఉండగానే కల్పితమైన సర్పానికి అధిష్టానమైనట్టుగా ఆత్మ సద్రూపంగా ఉంటూనే కల్పితమైన అసద్రూపమైన జగత్తుకు అధిష్టానంగా ఉంటుంది అంతేగాని ఈ అసద్రూపమైన జగత్తుకు అధిష్టానం కావడం కోసము సద్ఘట సద్ఘనమైన ఆత్మయందు వికారములు అవసరం లేదు ఇప్పుడు ఘటము జడము ఘటము జనం జడం ఘటము యొక్క జ్ఞానము ఘటజ్ఞానం కలిగింది కదా ఘటజ్ఞానం లేకుండా ఘటం లేదు ఘటజ్ఞానము జడమా చేతనమా చేతనం ఘటజ్ఞానం జడమనుకో ఘటజ్ఞానం చేతనమే ఇప్పుడు ఘటజ్ఞానము ఎక్కడి నుంచి ఆవిర్భవించింది చైతన్యం నుంచి ఆవిర్భవించింది ఘటజ్ఞానం సో చైతన్యమునందు జడత్వం వచ్చి ఘటమనే జడము యొక్క జ్ఞానం వచ్చిందా లేక చైతన్యంలో జడత్వము రాలేదు ఏమీ రాలేదు ఘటమనే జడము యొక్క జ్ఞానము భాషించింది అని చెప్పాలి జడము యొక్క జ్ఞానం కలిగింది కాబట్టి ఆత్మ చైతన్యం జడమైపోదు కాబట్టి చైతన్యము నుంచి జడము ఆవిర్భవించింది ఎలాగా చైతన్యం చైతన్యంగా ఉంటూనే ఏ వికారములు లేకుండగా జడము ఆవిర్భవించింది అంటే అర్థం ఏమిటి జడము మాయయా జన్మ మాయచేతను జడము యొక్క జన్మను చెప్పాల్సి ఉంటుంది తర్వాత మీ స్వరూపము ఇప్పుడు సుఖము దుఃఖము రెండు ఉన్నాయి మనిషి యొక్క యథార్థ స్వరూపమేమి మీరు జాగ్రత్త చూస్తే చెప్పలేరు ఎందుకంటే జాగ్రత్త సుఖము ఉంది దుఃఖం ఉంది ఏమండే మరీ నిరాశాపరుణ్ణి అడిగారు అనుకోండి మనిషి యొక్క యథార్థ స్వరూపం ఏమిటని వాడు ఏమని చెప్తాడు దుఃఖం బాగా ఎంజాయ్ చేస్తున్నవాడు ఒకడు ఉంటాడు ఒకసారి పూనా నేనేదో పూనా వెళ్ళాను అప్పట్లో బాంబే పూనా వెళ్ళినప్పుడు ఏదో ప్రసంగం ఏదో జగ బుద్ధుని యొక్క సిద్ధాంతం జగత్తు దుఃఖరూపము అని ఏదో ప్రసంగం అలాంటిది మరి జగత్తు దుఃఖం అనకపోతే ఏమని చెప్తాం సుఖం అని చెప్తాం దుఃఖాలయం అశాశ్వతం శ్రీకృష్ణుడు ఏమన్నాడు ఈ జగత్తు అశాశ్వతము అనిత్యము మిథ్య దుఃఖాలయము అంటే దుఃఖానికి ఆశ్చర్యము అని చెప్పాడు అదే చెప్తాం కానీ వేదాంతంలో ఈ జగత్తు సత్యము దీంట్లో అన్ని సుఖాలే ఉన్నాయి అని ఎలా చెప్తాం చెప్పం కదా ఓ యంగ్ మ్యాన్ లేచాడు లేచి ఓ పాతికాడు కుర్రాడు ఎవండి జగత్తు మిత్యంటారు ఇది సత్యం కనపడుతుంది కదా దీంట్లో దుఃఖం ఉందని మీరు ఇలా మాట్లాడతారు అంతా సుఖమే ఉంది కదా అని అడిగారు అని చెప్పి అని అడిగాడు ప్రశ్న అంటే నేను అన్నాను మీ నాన్నగారు ఏం చేస్తారు నాకు అంటే ఇక డిఫెన్స్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తారు నీకు ఏమాత్రం ఇస్తారు పాకెట్ మనీ అని అడిగా అంటే బాగానే ఇస్తారు ప్రతీ నెల ఓ ముద్ద నువ్వు సొంతంగా డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టినప్పుడు జగత్తు దుఃఖము సుఖమో అప్పుడు తెలుస్తున్నాం అని ఇప్పుడు మీ నాన్నగారు పాకెట్ మనీ నీకు కావాల్సినంత ఇచ్చేస్తో అమ్మగారు కడుపు నిండా వండి భోజనం పెట్టేస్తూ శరీరంలో దృఢమైన ఆరోగ్యంగా యవ్వనంలో ఉంటే నీకు జగత్తు దుఃఖం అనేందుకు తెలుస్తుంది తెలీదు జగత్తు సుఖమనే అనిపిస్తుంది కదా ఇప్పుడు మీరు ఏదో స్టాక్ మార్కెట్లో పెట్టుకుని పెట్టారు ఓ లక్ష పెట్టారు పది లక్షలు వచ్చేసింది ఇప్పుడు జగత్తు సత్యం అనిపిస్తుందా మిచ్చి అనిపిస్తుందా సత్యం అనే తాత్కాలికమైనటువంటి భావావేశాలను బట్టి తత్వం కనుక ఎప్పుడూ దుఃఖం మొహంలో ఉన్నవాడిని అడిగితే జగత్తు దుఃఖమనో మిథ్యనో అంటాడు సుఖంలో ఉన్నవాడిని అడిగితే కాబట్టి మీకు జాగ్రత్త అవస్థని బట్టి మీ స్వరూపము సుఖమా దుఃఖమా నిర్ధారించడం కుదురుతుందా కుదరదు స్వప్నావస్థను బట్టి పోనీ నిర్ధారిద్దాం అది కుదరదు ఎందుకంటే స్వప్నం జాగ్రత్తకి అది రిఫ్లెక్షన్ అది అక్కడ సుఖ దుఃఖాలు మిశ్రమా కాబట్టి సుఖమా దుఃఖమా ఏది నా తత్వము చెప్పడం కుదరదు ఎందుకంటే ఆపోజిట్ సవి అయితే ఇదేనా అవ్వాలి అదేనా అవ్వాలి కానీ రెండూ కుదరదు ఏదో చెప్పంటే కుదరదు నిద్రపోయారు ఇప్పుడు నిద్రలో ఏముంది చెప్పండి మీకు దుఃఖం ఉందా సుఖం ఉందా సుఖమే ఉంది దుఃఖము లేనేలేదు తర్వాత జాగ్రత్త అవస్థలో శాంతంగా ఉన్నారు ఏ రకమైన చలనము లేని ఏకాగ్రతలో ఉన్నారు అప్పుడు దుఃఖముగా లేదు అది కూడా శాంతమైన అవస్థ ఆనంద అవస్థే కాబట్టి ఇప్పుడు మీ స్వరూపం ఏమిటని తేలింది మీ స్వరూపము ఆనందము గంధపు చెక్క ఉంది దాని మీద మురికి నీళ్లు పోసారు అది మురికి వాసన వేస్తాం కడిగేశారు దాని దాని స్థానంలో అది ఉంది ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు సుగంధం వస్తుంది సో ఆ విధంగా గంధము యొక్క స్వరూపం సుగంధం గంధపు చెక్క యొక్క స్వరూపం పరిమళం తాత్కాలికంగా మురికి నీళ్లు పడ్డప్పుడు అది మరోలా అనిపించినా అది దాని స్వరూపం మటుకు పరిమళం అలాగే ఆత్మ స్వరూపం ఆనందం మీకు జాగ్రత్త అవస్థ అంటే అది మురికి నీళ్లు పోసినట్టు గంధపు చెక్క మీద దాంతో మీకు దుఃఖానుభవం కలుగుతుంది ఏమంటే వీడికి దుఃఖానుభవం కలిగింది కొడుకు నిద్రపోయాడు ఇప్పుడు ఆనందమే ఉంటుంది కదా అంటే ఈ కలిగిన దుఃఖానుభవము ఇది అధ్యారోపితము తప్ప స్వరూపం కాదు ఎలా అధ్యారోపితమో అజ్ఞానం చేత అధ్యారోపితం కాబట్టి ఇప్పుడు ఈ దుఃఖాన్ని నిలబెట్టిది ఏది ఆత్మచైతన్యం ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మచైతన్యంలో వికారం వచ్చి దుఃఖానుభవం నిర్మితమైనదా లేక ఆత్మచైతన్యం ఆనందస్వరూపంగా ఉండగానే అజ్ఞానం చేత దుఃఖానుభవానికి వచ్చిందా అంటే అజ్ఞానం చేత దుఃఖానుభవానికి వచ్చింది ఆత్మచైతన్యంలో ఏవి కారములు లేవు కేవలం అజ్ఞానము చేతనే దుఃఖం అనుభవానికి వచ్చింది అంటే అజ్ఞానము చేత అనుభవింపబడే దుఃఖము సత్యమా మిథ్యయాది మిథ్య అజ్ఞానసే జో పైదా హతా ఓ అసల్మే నహిత కాబట్టి దుఃఖానుభవం సత్యం కాదు అదేవిధంగా ఇంద్రియ సుఖానుభవం కూడా సత్యం కాదు కాబట్టి ఆత్మ యొక్క స్వరూపము మార్పులు లేకుండానే అది అలా అనిపించింది దీనికి ఒక దృష్టాంతం చెప్తా ఇప్పుడు ఆత్మస్వరూపం ఆనందం కానీ వీడి జాగ్రత్త వస్తులో దుఃఖానుభవానికి వచ్చింది ఆత్మలో మార్పు వచ్చి దుఃఖానుభవానికి రాలేదు ఏ మార్పు లేకుండానే అజ్ఞాన కల్పితమైన దుఃఖం భాషించింది ఇప్పుడు ఈ అక్షరాలు పుస్తకం మీద అక్షరాలు ఉన్నాయి మిర్రర్ పెడతాను మిర్రర్లో మీకు అక్షరాలు ఏమవుతాయి రివర్స్ ఉల్టా కనపడతాయి ఇప్పుడు ఆ ఉల్టా కనప్రలో ఉల్టా అక్షరాలు కనపడాలంటే ఇవి ఉంటే కనపడతాయా ఇవి లేకుండా కనపడతాయా ఇది ఉంటేనే ఉల్టా అక్షరాలు కనపడతాయి కాబట్టి అసత్తు నుంచి ఏది రాదు సత్తు నుంచే వస్తుంది సో ఈ అక్షరాల నుంచి ఆ ఉల్టా అక్షరాలు వచ్చాయి ఇప్పుడు ఈ అక్షరాల్లో వికారం వచ్చి ఉల్టా అక్షరాలు వచ్చాయా లేకపోతే ఇది ఇలాగ ఉండదు ఉండట్టుగా ఉండగానే ఉల్టా అక్షరాలు వచ్చాయా ఉండగానే ఉల్టా అక్షరాలు వచ్చాయి తర్వాత ఉల్టా అక్షరాలు వచ్చేయా కనబడ్డాయా దేని చేత యథా ఉండి కనబడ్డాయా లేకుండా కనబడ్డాయా లేకుండా కనపడ్డా అదేవిధంగా ఆత్మస్వరూపమునందు దుఃఖానుభవము ఇట్టిది ఆత్మస్వరూపంలో ఏ దుఃఖము లేకున్నా వీడి అజ్ఞానం చేత తన స్వరూపంలో దుఃఖానుభవం కలుగుతుంది కేవలం అజ్ఞానంతో కాబట్టి ఇక్కడ తత్వత వచ్చిదేది కూడా లేదు మాయయా జన్మ యుజ్యతే నూ తత్వత ఏవా అజస్యాత్మనో జన్మ సో అజమైన ఆత్మ ఓవైపు నుంచి అది పుట్టుకలేని ఆత్మ మళ్ళీ అది పుట్టింది ఊరికే అలా విరోధాలని పలికేస్తూ వైరుధ్యంలో జీవించడానికి అలవాటు పడిపోతారు పడిపోయి అదే సత్యం అని భ్రమపడతారు ఇప్పుడు దేవుడు పుట్టాడు అంటాడు శ్రీరాముడు పుట్టాడు శ్రీకృష్ణుడు పుట్టాడు అంటాడు ఇప్పుడు మీరు కృష్ణాష్టమి ఏమి చేసుకోండి నేను దాన్నేం ఏం చెప్పలేదు కదా మీకు పురాణం నుంచి వచ్చిందే కదా దాంట్లో తత్వాన్ని గ్రహించి మీరు కృష్ణాష్టమి చేసినా పర్లేదు రామనవమి చేసినా పర్లేదు తత్వం తెలియకుండా మీరు ఏం చేసినా వేస్తే ఇప్పుడు రామనవం అని చెప్పేసి బోళ్ళంతా హడావిడి చేస్తారు ఏమైంది దానివల్ల ఉరిగిందే ఉంది ఉరికే హడావిడి మిగిలింది తప్ప తత్వం తెలుసుకుని దాన్ని తత్వాన్ని రిఫ్లెక్ట్ చేసి ఇట్లా చేస్తే ఓపెసర అదే లాభం అంతకంటే ఇంకేముంది ఎనీవే ఇప్పుడు ది పాయింట్ ఈజ్ వైరుధ్యము ఇప్పుడు శ్రీరాముడు పుట్టాడు శ్రీకృష్ణుడు పుట్టాడు యథార్థంగా పుట్ట యథార్థంగానే పుట్టేశాడు మరి అయితే ఇప్పుడు నువ్వేమని చెప్పాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు మరణించాడు అని చెప్పాలి విల్ యు సే దాట్ డూ యూ లైక్ టు సే ఇట్ ఆ మాట అందరం ఏమంటారు నిర్యాణము అంటారు నిర్యాణము నువ్వు అన్నావు మృత్యువు అనుకుండగా నిర్యాణము మరి జన్మని ఎలా నిర్యాణానికి సంబంధించి కరో ఏదో కరెస్పాండింగ్ అనాలి తప్ప జన్మను ఎందుకు అంటాం ఈ వైరుధ్యం ఏమిటి కాబట్టి ఆత్మ అజము అని అన్న తర్వాత తత్వత ఇప్పుడు ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు ఆయన యజ్ఞం ఎందుకు చేస్తున్నాడే ఆ స్వర్గానికి అనుభవించడానికి స్వర్గానికి అనుభవించడం అంటే అంటే మరి నీకు మరణించేసిన తర్వాత ఇంకా స్వర్గానుభవం ఎవరికి ఎవరికంటే వీడిక్కడ మరణిస్తాడు కదా మృత్యువు చేతను కబళించి వేయబడితే ఇంకా వీడే ఉండకపోతే ఇంకా స్వర్గానుభవం ఎవడికి అని నేను అడిగాను అనుకోండి అదిగో నువ్వు చార్వాకులు అడిగే ప్రశ్న అడుగుతున్నావు దేహం నశిస్తుంది కానీ ఆ జీవతత్వాన్ని నశించదు దానికి మృత్యువు లేదు అది స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగాలు అనుభవిస్తుంది అందుకోసమే యజ్ఞం చేస్తున్నావు మరి అయితే జీవుడు పుట్టేడని ఎందుకు అంటున్నావు నువ్వు పుట్టాడని అంటున్నావా లేదా మరి ఒకవైపు పుట్టాడని జాతకాలు రాయిస్తావు డేట్లు పెడతావు షష్టి పూర్తులు చేస్తావు ప్రతి సంవత్సరం జాతకర్మలో అవి చేస్తావు కదా పుట్టాడు పుట్టాడని కానీ మరణించాడని మాత్రం ఒప్పుకోవు మరణించాడు ఇప్పుడు వాడు చర్వాకుడు ఉన్నది ఏమిటి మరణించాడు కదరా మరణించిన వాడికి ఇంకా పిండమేమిటని వాడు అంటాడు అంటే వాడి మీదేమో వెళ్ళి వాడు నాస్తికుడు వాడేమో ఇదే అదే మరణం అనే మాట జీవుడికి లేదు ఎవడు మరణించడు ఎవడు స్వర్గానికి వెళ్ళిపోతాడు జీవుడు అసలు మరణమే లేదు అని దేహానికే మరణం అని ఇంత ఉపన్యాసం చెప్పినవాడు మరి పుట్టుక దగ్గరికి వచ్చేప్పటికి అంత గొయ్యిలో పడ్డాడు వెళ్ళి వాట్ ఈజ్ దిస్ యు ఘాట్ ది పాయింట్ కాబట్టి అజస్య ఆత్మన తత్వత న జన్మ లేదండి మాకు పుట్టుక లేదని ఊరిగే మాట వరుసగా అలా అనుకుంటున్నాము అంటే తప్పు లేదు మరి మాట వరుసగా అనుకున్నవాడు బర్త్డే పార్టీ ఎందుకు చేశాం అది మాట వరుస అవుతుంది అది ఆటవలసగా అనుకుంటే తప్పలేదు పోటవలసగా చేశాం అయితే సరే పర్వాలేదు ఇట్స్ ఆల్ రైట్ యు ఆర్ డూ ఫర్ ఇట్స్ ఆల్ రైట్ ఎస్ పునః పరమార్థ సత్ అజమాత్మతత్వం జగద్రూపేణ జాయతే వాదిన ఈ వాదిన ఎస్యా దగ్గర పెట్టుకోవాలి మీరు ఎస్య వాదిన పునః ఏ వాది య ఏ వాదికైతే ఒకనొక వాది ఉన్నాడు ఆ వాది ఇలా వాదిస్తున్నాడు ఏమని ఆత్మ యథార్థముగా సత్ ఆత్మతత్వము అజము అటువంటి అజమైన పరమార్థ సత్ అయిన ఆత్మతత్వము జగద్రూపంగా పుట్టేసింది అని వాదిస్తున్నాడు ఇప్పుడు వాడి వాదమే నేను మీకు చెప్పాను మృత్యువుని ఒప్పుకోడు కానీ పుట్టుక మాత్రం అయిందంటూ యథార్థంగా పుట్టింది అంటాడు పుట్టింది అని వీడేమో కుండలి జన్మకుండలి వేసి జైవులు గట్టుకు తిరుగుతుంటే వాడు ఎటువంటి వాదివాడు పుట్టిందనే వాదా పుట్టింది కాదంటున్నట్ట పుట్టిందనే అంటున్నాడు కదా ఈ వాదిని మేము అడుగుతున్నాం ఏమన్నా నహిత అజంజాయతే ఇతిశక్యం వక్తు విరోధాత్ ఎమయ యథార్థంగా పుట్టిందంటున్నావు కదా వాడు పుట్టాడు అన్నావు వాడంటే జీవుడేనా అవును జీవుడే జీవుడు పుట్టాడు అన్నావు ఈ పుట్టుక మరణము ఉన్న జీవుడు పుట్టాడా పుట్టుక మరణము లేని జీవుడు పుట్టాడా అని అడిగితే పుట్టుక మరణము లేని జీవుడే పుట్టాడని చెప్పాలి వాడు ఎందుకంటే పుట్టుక మరణము ఉన్న జీవుడు పుట్టాడు అంటే అయిపోతాడు ఇంకా పుణ్యం చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు పాపం చేసినా నరకం ఉండదు చర్వాపుడు అయిపోతాడు కాబట్టి ఏమనాలి పుట్టుక మరణము లేని జీవుడు పుట్టాడు నేను ఊరికే మరణం జత చేశా అంటే మేక్ టు మేక్ ది పాయింట్ వెరీ క్లియర్ మరణం యాడ్ చేశా అంటే ఏమనాల వీడు ఇప్పుడు అజమైన ఆత్మతత్వము పుట్టినది పుట్టుక లేని జీవతత్వము పుట్టినది అజం జాయితే అని వాడు వాదిస్తాడు వాడు అలా వాదించడానికి అవకాశం ఏమైనా ఉందా లేదు ఎందుకని విరోధ విరోధంలో పడిపోవటం లేదండి మనిషి విరోధంలో పడిపోతాడు ఎవడైనా విరోధం పాయింట్ అవుట్ చేశాడనుకోండి వాడిని తిరగదట్టుకున్నాడు విరోధం పాయింట్ అవుట్ చేస్తే తిడతాడు ఒక ఆయన సర్వం కల్మిదం బ్రహ్మ ఉపన్యాసం చెప్పాడు నేను కుర్రాన్ని అమాయకంగా ఉండేవాడిని చెప్పిన ఉపన్యాసం అంతా యథార్థమనేటువంటి ఒక శ్రద్ధలో ఉండేవాడిని సర్వం కల్విదం బ్రహ్మ బాగా ఎంజాయ్ చేయడం అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏదో ఇంకా ఆ అయిపోయి ఇంకో ప్రసంగం వచ్చినప్పుడు ఆ వాడిది వీడది అని అలాగా సర్వం కల్విదం బ్రహ్మ అనే స్పిరిట్ ఏదైతే ఉందో దానికి పరమ విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నారు నేను ఉండబట్టలేక అడిగాను ఏమంటే మీరు ఇప్పుడే కదా సర్వం కల్విదం బ్రహ్మా అని చెప్పారు నవ్ యు ఆర్ టాకింగ్ లైక్ దిస్ ఇట్ గివ్స్ ఏ అపోజిట్ మెసేజ్ మేము కుర్రాళ్ళ మేము ఏ మెసేజ్ తీసుకోవాలి అని అడిగాను అడిగితే సంస్కృతంలో సామెత ఒకటి ఉంది శేషం కోపేన పూరయేత ఏం చెప్పాలో తెలియకపోతే కోపడ్డాం ఏమిట ప్రశ్నలు అడుగుతావు కుర్రాళ్ళు జాగ్రత్తగా వినాలి కానీ అంత ప్రశ్నలు అడిగేవాడు అయిపోయావు ఆయన కోప్పడ్డాను వాళ్ళని ఇంక నేను ప్రశ్నలనే అడగాను పొరపాటును అడిగాను క్షమించండి అని నేను ఇంక అడగలేదైపోయింది సో అటువంటి విరోధములో ఏమీ పసమీ ఉండదు కాబట్టి యూషుడ్ అండర్స్టాండ్ జగత్ ఇస్ మిథ్యా థర్ఫోర్ జగత్తు యొక్క జన్మ కూడా మిథ్యాభూతమైనది అని తెలుసుకుంటే సర్పడు జగత్తుని సత్యమని పెట్టుకుని జన్మ సత్యము మృత్యువు సత్యము జన్మమరణములు సత్యము అసలు నిజానికి డెత్ విషయంలో ఏ రకమైన వికారాన్ని మీరు మీరు కలిగి ఉన్నా అది కేవలము అజ్ఞానం యొక్క నిదర్శనం తప్ప మరొకటి కాదు డెత్ విషయంలో వికారానికి అవకాశం ఉంది అయితే వీడు బండరాయిలా ఉండాలని అభిప్రాయం కాదు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను దుఃఖము ముఖ్యంగా మరణానికి సంబంధించిన దుఃఖము రెండు రకాలు ఇంగ్లీష్లో సంస్కృతంలో రెండింటినీ దుఃఖమే అంటారు ఇంగ్లీష్లో అయితే సాడ్నెస్ సారో అని రెండు ఇప్పుడు ఎవరోలో పోయారు ఎవరిలో పోతే మరణం మిథ్య దుఃఖం అజ్ఞాన కల్పితము అని చెప్పి మనమేమో కేరింతాలు కొడుతో గంతులు వేస్తూ నవ్వుతూ ఉండడం అలా అక్కర్లేదు జస్ట్ బీ సోబర్ కామన్ పాయింట్ అట్ ది సేమ్ టైం మరణం మిథ్య రూపము కల్పితము ఆ రూపము డిజాల్వ్ అయిపోయిదే కల్పితమైన రూపము దాని గురించి విచారించ దుఃఖించాల్సినటువంటి సందర్భం ఏం లేదు అయినా కూడా ఒక వైరాగ్యము వైరాగ్యమే ఒక నిర్వేద రూపంగా మనకు అనుభవానికి వస్తుంది అంటే యు ఆర్ ఎ బిట్ సోబర్ అండ్ వెరీ కంపోజ్డ్ అండ్ వెరీ కాంటెంప్లేటివ్ అలా కాంటెంపులేటివ్గా అంటే విచారం విచారంగా నిర్వేదంతో ఈ జగత్లా మిథ్యారూపమైనది అనే ఆ రకమైన దా ఆ రకమైన శాడ్నెస్ వస్తుంది అది కరెక్ట్ దాన్ని నేను తప్పు అంటలేదు అది కరెక్ట్ అది ఉండాలి అసలే శాడ్నెస్ ఉండదని నేను అంటల్లా నేను అనేది ఏమంటే ఆ దేహము డిజాల్వ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏదో కొంపలు అడ్డుకుపోయి ఏదో ఏదో అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా దుఃఖమే మనకేమీ లేదు అనే నిరాశ నిస్పృహ దుఃఖము మాత్రం సరిపోదు దాంట్లో సారం లేదు కాబట్టి నిర్వేదము ఒక కాంటెంప్లేటివ్గా ఉండిపోవడము విచారంగాను కామండ్ క్వైట్గా సోబర్గా ఉండడము ఆ రకమైనటువంటి సాడ్నెస్ అది చాలా గంభీరంగా ఉంటుంది అది చాలా శోభ కూడా అలా ఉండడమే ధర్మం కూడా అంతేగాని అది కూడా లేనివో లేకపోతే ఏం చేస్తారంటే ఆ పోయిన వాడు పోతాడు వాడి ఆస్తి కోసం వెళ్ళి దెబ్బలు అడుకుంటూ ఉంటాడు ఊరికే ఓ ఏడుపు ఏడి అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం ఓ చేసి ఏడవడం పీరియడ్ ఒకటి ఉంటుంది మన వాళ్ళు అన్నిటికీ అన్ని పీరియడ్లు అలాగే రిచువల్ రిచువలైజ్ చేసి పెట్టారు ఏడిచి టైమింగ్స్ ఉంటాయి పొద్దున్న చచ్చిపోయాడు అనుకోండి పొద్దున్న అరగంట సేపు ఏడి చేయడం ఇది ప్రాచీన పద్ధతిది ఇప్పుడు ఎలా చేస్తున్నారో నాకు తెలీదు పొద్దున్నో అరగంట ముప్పై గంట ఏడుపు పీరియడ్ ఉంటుంది ఏడు చేస్తుండగానే ఎరా వంట వచ్చాడా ఆమె వచ్చాడు పాలు వచ్చాయా ఆయన మరి డికాషన్ వేసాడా వేశాడు పాలు రావడమే ఆలోచాం సరే కానీ ఇంకో ఏడుపు కొనసాగిస్తూ ఉంటాం ఈ లోపల పాలు వచ్చే కాఫీలు తయారయ్యా తాళ్ళు ఈ ఏడుపు చాలు అని అది కట్టి వెళ్ళి కాఫీలు అవి తాగి అవలపర్లో వాళ్ళు హడావిల్లో ఉన్నాయి మళ్ళీ వంటలు అవి పాపం వీళ్ళే నిర్వహించాలి అక్కడే ఏడుస్తూ కూర్చుంటే ఇలాగా ఈ లోపల వీళ్ళు వాళ్ళు వస్తారు ఎరా ఇంకా ఆ బాడీని అలాగే ఎట్టబెడతారా ఏదైనా వేస్తున్నా కంగారు పడక చేస్తున్నాం కదా వస్తున్నాడు ఆ కుమ్మరాడినేమో కొండ పట్టుకుని రమ్మన్నాం చాలా మడేలనేమో అది పట్టుకు రమ్మన్నాం ఇలాగ ఈ లౌకిక కబుర్లు ప్రారంభం ఉంటాయి ఏడిచి వాడు ఏదో ఒక ఏడుస్తాడు తర్వాత ఏడుపు కూడా ఎప్పుడు అంటే ఎవడో కొత్తగా చూడడానికి వచ్చినప్పుడు ఇంకొక ఏడుపు ఏడుస్తారు ఇంకా అస్తమానం ఏడుస్తూ కూర్చోవడానికి ఓపిక ఉండద్దు ఈ లోపల అక్కడ ఉన్న లౌకికులు ఉంటారు ఇంకపాటుకు లేవత్రా చాలా ఏడుపులు వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటారు మీరు కానివ్వండి మీరు వాళ్ళు వాళ్ళ ఏడుపు అడ్డు కాదు కదా కానివ్వండి అని ఏదో రెండు కట్టెలు కట్టి ఆ దేహాన్ని ఏదైనా పెట్టి పురోహితుడు ఏదో మంత్రం అంటాడు పురుషే అంటాడు ఇంకే ఒకే మంత్రం అన్నిటికీ ఒకే మంత్రం పెళ్ళికి అదే చావుకి అదే ఒకే వంత్రం వచ్చాయనికి ఇన్ని మంత్రాలు రావు సరే అయిపోయింది తీసుకెళ్ళి తగలబెట్టి దక్క వస్తారు ఈ లోపల వంటలన్నీ శుభ్రంగా రెడీ అవుతాయి అక్కడ తగలబెట్టి కార్యక్రమం అవుతుంటే ఇక్కడ వంటలన్నీ శుభ్రంగా తయారవుతాయి ఎందుకంటే నీరసంగా వస్తారు ఒంటి గంటకో రెండుకో మూడుకో ఓ రెండు మెతుకులు తిని ఎక్కడో నడు పరుస్తారు ఈ లోపల సాయంకాలం అవుతుంది మళ్ళీ ఏడిచి పీరియడ్ వస్తుంది పావు అప్పుడు ఏడుపు ఏడుస్తారు అయిపోయాయి అందరూ కూడా ఏడవలేరు ఎవరిలో కొత్త వస్తే దాంట్లో కొంత అనుభవం ఉన్నవాళ్ళు ఏడిచి ఆర్తి తెలుసున్న వాళ్ళు ఎవరో ముగ్గురు ఉంటారు వాళ్ళు లీడ్ చేస్తారు ఎక్కువ అనొస్త మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు అక్కడికి ఆ రిచివల్లు పూర్తి అవుతుంది ఇలా ఎన్ని రోజులు అర్రా బాబు ఇదే అడుగుతారు రెండో రోజు మూడో రోజు ఇంకొక రోజు చాలా మా కాదు అంటారు వీళ్ళు ఎవరిలో మూడు రోజులు అయ్యేప్పటికీ నాలుగో రోజులు ఇచ్చి ఆస్తి తగాదాలు ఆరం ఎరా అమ్మ చచ్చిపోయిన తర్వాత అమ్మ మెడలో కాసుల పేరు ఉండాలి అది ఎక్కడ పెట్టారు రా అని అడుగుతాడు ఎందుకని వీడు అడక్కపోతే భార్య చెప్తుంది కాసుల పేరు మీరేమో అమ్మ అమ్మని వేషాలు ఇస్తున్నారో అక్కడ కాసుల జాగ్రత్త చేశారు దాని సంగతి ఎప్పుడు మీ అన్నయ్యని అడగండి అంటున్నారు లోకం ఉంటుంది కాబట్టి సో అలాంటి సారో అనవసరం దాంట్లో సారో లేదు ఆ పవిత్రత లేదు ఆ సారో లేదు అసంగంగా కాంటెంప్లేషన్ మనిషి మనిషి జీవితం యొక్క రహస్యమేమి జీవితం ఇంతలాగా ఉందని అనుకుంటున్నాం కదా దీని సారం ఎంత ఇది ఎంత నిస్సారమైనది కొబ్బరాకం అలా బలబులబల మండుతుంది ఆరిపోతుంది అక్కడ బూడిది మానవ జీవితం అంటే అంతే ఇది ఇంత నిస్సారమే అని దాన్ని కంటెంపులేట్ చేసి ఆ శాడ్నెస్ ఆ నిర్వేదము అది కలిగి ఉండడం అది సాధకుల యొక్క లక్ష్యం అంతేగాని మృత్యువు లేదన్నాను కదా అని కేరింతాలు కొట్టమని నా అభిప్రాయం కాదు అలాగే జన్మ లేదన్నాను కదా అని పుట్టు పుట్టుకు రోజు వచ్చిందనుకోండి నన్ను అన్నా నువ్వు పుట్టినరోజురా ఈ వేళనే ఆ మాత్రం రోటముడి మాటకూడదు రాకూడదనో లేకపోతే ఓ స్వీట్ చేయకూడదనో ఆ జన్మ చుట్టూ ఉండేటువంటి ఒక పెద్ద రిచువల్ సెక్షన్ ఏదైతే ఉందో అది చాలా మిస్లీడింగ్ వీటికి తత్వం తెలియటానికి అల్టిమేట్గా అదే ఆటంకం అవుతుంది అని నేను ఘంటాపథంగా మాత్రం చెప్తా తర్థాత్యతే ఆపన్నం ఇప్పుడు అజము పుట్టింది అన్నాడు ఆత్మ అజమా జాతమా అంటే అజము సరే ఇప్పుడు జగద్రూపంగా ఏది పుట్టింది పరమాత్మ పుట్టింది ఇప్పుడు అజము పుట్టింది అంటే ఇప్పుడు అజము అజముగా ఉందా జాతమైందా జాతమైపోయింది కాబట్టి ఇప్పుడు అజము పుట్టింది అన్న తర్వాత ఇంక ఇప్పుడు దాన్ని ఏమనాలి జాతము పుట్టింది అనాలి కానీ అజము పుట్టింది అనకూడదు ఆ కారిక చూడండి జాతం తస్య హిజాయతే తత్వతో జాయతే యస్య యథార్థంగానే ఆత్మ పుట్టింది అని వాదించి వాడికి జాతమే జాయతే పుట్టిందే పుట్టుతోంది ఇంకా అజమేమిటి ఇంకా అది పుట్టింది అంటున్నాడు కదా పుట్టిందే పుట్టుతోంది వీడు పుట్టాడు వీడు జీవుడు అజమైన జీవుడు పుట్టాడా జాతమైన జీవుడు పుట్టాడా జాతమైన జీవుడే పుట్టాడు అజమైన జీవుడు ఇంకా ఇంకా అజమేమిటి అయిపోయింది కదా జాతమైన జీవుడు పుట్టాడు ఇప్పుడు పుట్టాడు కదా వీడు ఇప్పుడు పుట్టాడు జాతమైన జీవుడు పుట్టాడు అంటే ఆ జాతం ఎప్పుడు ఇప్పుడు కదా ఇప్పుడు పుట్టాడట్లో జాతమైన జీవుడు పుట్టాడు అంటే జాతం అయింది అంటే ఇంతకుముందు పుట్టి ఉండాలి అప్పుడు జాతం అవుతుంది కాబట్టి జాతమైన జీవుడు పుట్టాడు అంటే ఇంతకుముందు పుట్టిన జీవుడు ఇప్పుడు పుట్టాడు ఇంతకుముందు పుట్టినప్పుడు జాతమైన జీవుడు పుట్టాడా అజమైన జీవుడు పుట్టాడా జాతమైన జీవుడు పుట్టాడు అంటే అంతకుముందు పుట్టిన జీవుడు ఇంతకుముందు పుట్టాడు అలవాట అర్థమైందా మీకు అనవస్థ దోషం కాబట్టి అనవస్థలో పడిపోతుంది ఇప్పుడు పుట్టినవాడు ఇంతకుముందు పుట్టాడు ఇంతకుముందు పుట్టినవాడు అంతకుముందు పుట్టాడు అంతకుముందు పుట్టినవాడు అంతకంటే ముందు పుట్టాడు అంతకంటే ముందు పుట్టినవాడు అంతకంటే అంతకంటే ముందు పుట్టాడు ఎక్కడ సో తతశ్చ అనవస్థ జాతమానత్వేనా ఎప్పుడు పుట్టిన దాని నుంచి పుడుతోంది అంటే పుట్టిన తర్వాత పుడుతోంది పుట్టిన దాని నుంచి పుడుతోంది పుట్టి దాని నుంచి పుడుతోంది అంటే అనవస్థా దోషం వచ్చేస్తుంది అదేమి నిలబడేది కాదు మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ కష్టం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడి జగత్తు సత్యం అనుకోవడం చేత వచ్చింది జగత్తు సత్యం అంటే పుట్టుక సత్యం కావాలి అక్కడి నుంచి వచ్చింది వీడి సమస్య మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నీ జగత్తు ఎంత గొప్పదైనా కూడా ఎంత గొప్పదైనా అవ్వచ్చు నీ జగత్తు అది వాస్తవ యథార్థం కాదు తర్వాత జగత్తు అది యుక్తియుక్తం కాదు సెల్ఫ్ కాంట్రడిక్టరీ అయిపోతుంది తనని తానే నిరాకరించేట్టుగా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి ధనము సుఖమా కాదా సుఖము మీరు పోగుపెట్టారు మీ అనుభవం ఎలా ఉంది ధనము సుఖము అనే దృష్టి తో ధనాన్ని పోగబెట్టిన తర్వాత ఆ థీసిస్ని మీ అనుభవం కొట్టిపరసిందా లేదా ఎందుకంటే ఆ ధనమే దుఃఖహేతుంది కాబట్టి జగత్ అంటే ఏమిటి ఈ ధనము ధనము వాస్తవం జగత్ అంటే అలాగే ఉంటుంది కదా ఇవన్నీ కలిపితే జగత్తు అవుతుంది ఈ జగత్తు యథార్థ ఈ ధనము యథార్థము ధనము జగత్తులో భాగం ధనము యథార్థము సుఖకరము ఓకే నువ్వు పోగేసావు మూట పోగేసావు ఇప్పుడు అది నీకు సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి కాంట్రాడిక్షన్ వచ్చేసిందా లేదా కొడుకు పుట్టాడు వీడు పుత్రోత్సవం చేశాడు ఎందుకు పుత్రోత్సవం చేశావంటే పుత్రుడు ఆనంద కారణము పుత్రోత్సవం చేశాడు వీడు పుత్రుడి వల్ల ఆనందం లభించింది ఇప్పుడు వీడి జీవితంలో ఈ పుత్రుడి వల్ల ఆనందము వచ్చును అనే ఇది ఇలాగే ఉంటుందంటారా అయితే ఇది మొక్కలైపోతుందా మొక్కలైపోతుంది ఈ జగత్తు నువ్వు ఏదైతే అంటున్నావో ఇట్ ఈస్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ తనని తానే అది నిరాకరించి వస్తుంది తనని తానే డిస్ప్రూవ్ చేసుకుంటూ ను సుఖం అంటే దుఃఖం అయి కూర్చుంటుంది ఏది సుఖం కాబట్టి దుఃఖం కూడా డిస్ప్రూవ్ అయిపోతుంది కాబట్టి జగత్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ యు షుడ్ నోట్ దాట్ తర్వాత జగత్తు అది నిరంతరంగా ఏకరూపంగా ఉంటుందా లేకపోతే క్షణక్షణము మారిపోతూ ఉంటుందా మారిపోతూ ఉంటుంది ట్రాన్సిటరీ అది క్షణికము క్షణభంగురము తర్వాత ఈ రెండు కారణాల చేత జగత్ అనేది ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ ఇూసరీ అది మిథ్య అది ఒక భ్రమ తప్ప మీకు జగత్ అనే భ్రమలో మనం బతుకుతున్నాం తాగుబోతుతో వర్ణించారు వాడు తాగేసి వాడు ఆ వాడి వాడు భ్రమ ప్రపంచంలో ఉంటాడు వాడేదో మాట్లాడుతూ ఉంటాడు ఏదో అరుస్తూ ఉంటాడు మనము ఏమనుకుంటాము వా ఏమిటి వాడు వాడు తాగాడు అంటా ఎలా తెలిసింది నువ్వు తాగాడని అంటే నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావో దానికి విరుద్ధమైన ప్రపంచంలో వాడు ఉన్నాడు అంచేతనం వాడు తాగుబోతానన్నారు వాడు మాట్లాడేవి అన్నీ తప్పుగా ఉంటాయి విరుద్ధమైన ప్రపంచంలో ఉన్నాడు ఆ నిషా దిగిన తర్వాత మన ఈ ప్రపంచంలోకి వస్తాడు ఇప్పుడు ఆ నిషా ప్రపంచము అది సత్యమా మిథ్యయా మిథ్య ఓకే సో శాస్త్రాసేస్ యు ఆర్ ఎ డ్రంకైడ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఈ విషయ భోగముల యందు వాసన ఉత్తరమిత్రాది బంధుత్వముల యందు ఆసక్తి అనేటువంటి మత్తులో నువ్వు కనుక నీకు జగత్తు సత్యం అని ఈ మత్తు దిగాక నేను తెలుస్తుంది ఈ జగత్తు మిథ్య కాబట్టి జగత్తు సత్యమును నువ్వు నిర్వహించడం సంభవమే కాదు జగత్తు సత్యం దానికి పుట్టుక అధి సత్యం క్యా బాత హయ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టబుల్ నాకు మా మిత్రుడు ఒకతను ఉండేవాడు ఆఫీస్లో సూపరింటెండెంట్ ఒక ఆయన ఉండేవాడు చాలా కఠోరంగా ఉండేవాడు అంటే చాలా హా హార్ష్గా ఉండేవాడు చాలా స్ట్రాంగ్గా కానీ సహజంగా మంచివాడు ఆయన మెత్తటివాడు ఉపకారం చేసేవాడు కానీ పైకి మాత్రం చాలా టఫ్గా ఉండేవాడు ఏదో చేతస్తం ఎవడో ఒకతనే వర్క్ చూశాడు ఒకసారి ల్యాబరేటరీలో అతను సరిగ్గా చేయట్లేదు దాంతో ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోయి బాగా చేయట్లేదు ఇంప్రెషన్ పడిపోయి అతన్ని సతాయంతటం మొదలుపెట్టాడు ఇగో నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ సరిగ్గా చేయలేదు ఆ రిపోర్టు సరిగ్గా లేదు అని ఇలా సతాయంతటం ప్రారంభించాడు వీడు పాపం సమస్యలో పడ్డాడు ఇది ఎక్కడ నన్ను సతాయిస్తున్నాడు అందరూ బాగానే ఉన్నారు నన్ను పీడింగ్ వస్తున్నాడు అని పాపం కానీ ఆయనతో కొంచెం సౌమ్యంగా చేసుకుంటే సరిపడేది ఈ లోపల ఓసారి ఓ పార్టీ అయింది ఆ పార్టీకి నేను వెళ్ళలేదు మా మిత్రుడు అతని పేరు పిళ్ళే ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నాకు అరవింద అరవిందన్ పిళ్ళే మంచి మిత్రుడు నాకు పార్టీ అయింది ఆ పార్టీలో డ్రింక్స్ సర్వ్ చేశారు ఈ సైంటిస్టులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అది ఫ్రీగా వచ్చింది కదా అది వాళ్ళందరూ కొంచెం ఏదో లిమిటెడ్గా ఏదో ఏడుస్తారు ఇతను ఫ్రీగా వెళ్ళి ఛాల్స్ దొరకదని చెప్పేసి పీకల దాకా పఠించాడు లైక్ ఎ ఫిష్ హీ డ్రాగ్ అంతే నిషా ఎక్కేసింది బాబా ఈయన ఉన్నాడు ఈ సువరణ రెడ్డి గారు ఉన్నారు ఈ దగ్గరికి వెళ్ళి నువ్వెళ్తా నీ బతుకు వెళ్తా అని చెడావడాదిచ్చాడు పట్టుకులు అయింది నువ్వు నా వెంటబడతావు నీకు ఎక్స్పర్ నీకు సైన్స్ ఎంత మా దగ్గర వచ్చిన ఆయన ఉన్నాడు ఆయన ముందు నువ్వు ఎందుకు పలికి అని ఈ రకంగా ఇంకో రెండు మూడు పేర్లు కూడా దాంట్లో జోడించి ఆ ల్యాబొరేటరీ వాతావరణం అంతా అక్కడ మళ్ళీ రీ ఎనాక్ట్ చేసేసి ఈయన పట్టుకుని చెడమడ తిట్టాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గ్రహించేసి పాపం ఇతన్ని ఈడ్చుకుపోతుంటే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అయిపోయింది నిషా దిగిపోయింది వర్లాడు డ్యూటీకి వచ్చాడు ఎలా వస్తాడు డ్యూటీకి డ్యూటీకి వస్తూ అదే పిల్లిలా వచ్చాడు అప్పుడు మేము సరగా చెప్పాము వెళ్ళేసి నువ్వు ఆయనకి క్షమాపణ చెప్పేసి ఆయన నిన్ను పిలుస్తాడు ఇప్పుడు పిలిచి లోపల నువ్వే వెళ్ళిపోయి కాళ్ళు పట్టేసుకో క్షవాకులు చెప్పాయి ఎక్స్పీ సార్ ఐ వాజ్ వెరీ సారీ అని చెప్పేసాయి అప్పుడు డిజార్బ్ అయిపోతాడు ఆయన మంచివాడు నిన్నేం చేయడానికి మేము ధైర్యం చేసే ఆయన అదే పని చేశాడు చేస్తే పాప ఆయన ఈ పైన అలాంటి పొరపాటు చేసామంటే నేను సస్పెండ్ చేస్తానని ఓ వార్నింగ్ ఇచ్చేసి ఓ వెర్బల్గాను పంపించేసాడు ఇంకా తర్వాత వెంట పడ్డ బాధిశాడు ఇటు వర్క్ ఇటువర్కడు సో ఈ జగత్ మనం కూడా ఒక రకమైన నిషాలో ఉంటాం ఆ నిష ఏమిటంటే నా నా ఇల్లు నా వాకిలి నా భార్య నా పిల్లలు నా డబ్బు నా బ్యాంక్ అకౌంట్ అనే ఈ రకమైన నిషలో ఉంటాం ఈ నిషా దిగితే గానీ ఇది మిథ్యా అని తెలియదు అది వేదాంతాన్ని శ్రవణం చేసి విచారం ద్వారా ఆ నిష దిగించుకుంటే మంచిది అలా కాకుండా ఆ నిషా దానంతా అదే దిగాలంటే ఆ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అవి అనుకూలం కాదు మనమే జ్ఞానం చేతనే అజ్ఞానం అనేటువంటి ఆ నిషాని మనం పోగొట్టుకోవాలి అనవస్థ జాతాజ్యాయమానత్వేన పుట్టిందే మళ్ళీ పుడుతోందంటే పుట్టిందాన్ని నుంచి పుట్టింది అంటే ఇదంతా కూడా అనవస్థ తస్మాత్ అజమేకం ఏవా ఆత్మతత్వమితి సిద్ధం కాబట్టి ఆత్మతత్వము భేదములు లేనిది పుట్టుక లేనిది అని సిద్ధించినది అబహ్ ఒక మంచి శ్లోకం పూర్తి చేశాం కారిక అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్య వంధ్యా పుత్రోన తత్వేన ఇంకొక కల్పన తీసుకుని చెప్పింది చెప్తున్నాడని మాత్రం మీరు ఎప్పుడు అనుకోండి ఈజ్ ఆల్వేజ్ బ్రింగ్స్ ఎ న్యూ పాయింట్ సత్తుకి జన్మ లేదని చెప్పారు ఇప్పుడు అసత్తుకి జన్మ లేదని ఈ శ్లోకంలో చెప్తారు ఇది రేపు ఫినిష్ చేస్తారు ఓం పూర్ణ